ూరా ఓ భద్ర క్యే విష్ణురాక్షే తమో స్వస్తి ఇంద్రోధ శా స్తి నష్టో ఓ శాంతిష్ా సకృదో స్మాద్యంతమైతే స్మృత సో జాగ్రత్తవస్థాని విశ్వ స్వప్నాస్థాభిమాని తైజసా విశ్వ విష్ణుడు తేజస్సునిలో విలీనమవుతాడు విష్వుడు తైజస్సుడు కలిసి ప్రాథ్నిలో విలీనమవుతాడు అంచేతనే మీకు స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ యొక్క స్మృతి ఉన్నది స్వప్నం చూస్తున్నప్పుడు నేను జాగ్రత్త వ్యవస్థలో ఫలానా అనే స్మృతే ఉన్నాను నిద్రావస్థ ప్రాథ్డిగా ఉన్నప్పుడు స్వప్నం యొక్క స్మృతి ఉండదు జాగ్రత్త యొక్క స్మృతి ఉండదు కాబట్టి అది విలీనమైన ప్రక్రియ అది విలీనమైన దాని నుంచి మళ్ళీ బయటకు కూడా మీరు జాగ్రత్త నిద్రలో నుండి స్వప్నంలోకి వస్తారు స్వప్నంలో నుండి జాగ్రత్తలోకి వస్తారు బయటకు ప్రక్రియ కూడా అలాగే ఉంది నిద్రలో మనస్సు లేదు ఇంద్రియాలు లేవు దేహము లేదు జగత్తు లేదు వేరు లేవు నిద్రలో రాజ్ఞుడిగా ఉంటాం ఇదంతా రాష్ట్రీర్ అయింది గుర్తు చేస్తున్నాము రాజ్ఞులు నిద్ర తెలివి వస్తుంది తెలివి వస్తే మొట్టమొదటి మనస్సు ఉద్బుద్ధం మనస్సును బట్టి ఒక అహంకారము అవన్నీ వస్తాయి అప్పుడు దేహాభిమానం వస్తుంది ఇదంతా కూడా తైజ శాస్త్ర అప్పుడు కళ్ళు తెరిచి చుట్టూ ప్రపంచాన్ని చూడడం స్పర్శ జ్ఞానంతో ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉండటం అది జాతక వ్యవస్థ కాబట్టి ప్రాజ్ఞా ప్రా ప్రాజ్ఞిలో నుండి విశ్వ తైతస్సుడు తైతస్సులోని విశ్వ విశ్వలో అన్నీ ఉంటాయి మీకు ప్రాజ్ఞావస్థ స్మృతిలో ఉంటుంది తైతస్ అవస్థ కల గన్నది అది కూడా స్మృతిలో ఉంటుంది జాగ్రత్త అవస్థలాగో అనుభవానికి ఇది వాటి యొక్క బయటకు ప్రక్రియ విలీనమయ్యే ప్రక్రియ ఇది ఉన్నాయి ఇంట్లో స్వప్రయోజనత ఇవన్నీ కూడా అర్థం అర్థమైన ఆర్గ్యుమెంట్ దిస్ ఈజ్ హౌ ద థింగ్ ఈజ్ కాబట్టి ఈ మూడు అవస్థలకి అతీతమైన తెలియజే చైతన్యం ఏది కలదో అదే దాని ఎందు ఈ మూడు అవస్థలు అధ్యారోపితములు అవుతున్నాయి కనుక మూడు మిత్యే అంతేగాని అలాగే దాన్ని వ్యవస్థ ఈ జాగ్రత్త వ్యవస్థలో ఇదేదో లాభసాటి ఉంది కాబట్టి ఇది సత్యం అని నష్టం వచ్చినప్పుడు మిత్యని నేను ఫిలాసఫియా లేకపోతే ఏదైనా అలా అయితే స్వప్నంలో కూడా స్వప్నంలో కూడా లాభ నష్టాలు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి సుఖం ఉన్న స్వప్నం సత్యమని దుఃఖం ఉన్న స్వప్నం అసత్యమని అంటారండి కాబట్టి వాటి యొక్క విలీన ప్రక్రియను అర్థం చేసుకుని అన్నిటికీ అతీతమైన మూఢవస్థలకి అతీతమైన ఆత్మతత్వం సత్యమని తెలుసుకోవాలి కానీ సప్రయోజనత అని ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టడం ఇది ద్వైతవాదుల యొక్క తెలివి తప్పు తప్ప ఏమీ సాధము లేదు ఎందుకంటే ఈ ప్రయోజనత అనే ఆర్గ్యుమెంట్ అంత పెద్ద ఆర్గ్యుమెంట్ కాదు నేను చూసుకోవాల్సింది అద్యంతమత్వాన్ని చూసుకోవాలి అద్యంతాలు ఉన్నాయా లేదా ఉన్నాయి అద్యంతంలో ఉన్నటువంటి స్వప్నము ముఖ్య అనే అనుభవం ఉందా లేదా ఉంది అర్జంతములు ఉన్న ఎండ నోమలు మొదలైనవి అర్జ్యంతములు ఉన్నాయి వాటికి అది ముఖ్య అనుభవం ఉంది కదా అంతే ప్లస్ కథ ఈ పరిస్థితి ఈ రకమైన ఓపెన్ మైండ్తో మన యొక్క జాగ్రత్త జాగ్రత్త వస్తా అనుభవాలు జీవితం అని దేనికైతే పేరు పెట్టి మనం ఆక్షేపణం చేస్తున్నామో ఆ జీవితం యొక్క అనుభవాలని ఈ ఈ సంస్కారాన్ని మనస్సులో పెట్టుకుని ఓపెన్ మైండ్తో ఆ అనుభవాలని అంచనా వేసుకోవాలి ఈ అనుభవం ఉన్నది ఈ అనుభవం ఇది ఎటువంటిది ఇది యథార్థమా ఏమిటి యథార్థం జీవితంలో యథార్థమని ఎలా ఉంటుందా వీళ్ళు వెనక్చు పెరిగి దృక్స్వరూపము తప్ప యథార్థం అనేది ఏది లేదు చిత్రం అలా ఉంటుంది అది రహస్యాన్ని తెలుసుకోవటమే వివేకం ఉంటుంది మనిషికి మీరు సినిమా రెండు గంటలు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఈ రెండు గంటల మీరు దాంట్లో ఏది యథార్థం ఒకటే యథార్థము అదేంటంటే ఈ దృక్స్వరూపం ఆ సినిమాని చూసిన యొక్క చైతన్య స్వరూపం చూసారా అది తప్ప మిగిలిన సర్వము అధ్యాపము నిధ్యతత్వ ఏమి సాధ ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి కానీ సప్రయోజనత అంటో ఒక ఆర్గ్యుమెంటు అదే సమ ఆర్గ్యుమెంటే కాదు ఇది మనం తస్మాత్ జాగ్రత్త స్వప్నే విప్రతిపత్తి సప్రయోజనత అన్న ఆయన ఆయన ఎలాంటి జాగ్రత్త అవస్థలో ఉండే పదార్థములకు స్వప్రయోజనత ఉంది స్వప్నావస్థలో వాటికి కూడా ఉండే స్వప్రయోజనత అయితే స్వప్నంలో ఉన్న వాటికి జాగ్రత్తలో వచ్చేప్పటికీ అది వేస్ట్ పోయింది కదా అంటే ఆ జాగ్రత్తలో ఉన్న వాటికి స్వప్నంలోనూ పోయింది ఈ రెండింటికి నిద్రావస్థలో పోయింది బాధింపబడుట నిషేధింపబడుట అన్నది అన్నిటికీ సమానం దీంట్లో స్వప్నానికి జాగ్రత్తకి భేదమైన లేదు ఆ అంశంలో కాబట్టి అన్నంత స్కే కాదు అత మన్యామహే తామీ అసత్వం స్వప్న దృశ్యవతీయమి తస్మాత్ ఆద్యంతమయత్ర సమానం కాబట్టి మీరు చూసుకోవాల్సిన ఆద్యంతవత్వాన్ని కానీ సప్రయోజనతని కాదు ఎందుకంటే సప్రయోజనత మీ స్వప్నంలోనూ ఉంది సినిమాలోనూ ఉంది ఇప్పుడు సినిమాకి వెళ్తా సినిమాలో రసానుభూతి పలుతుంది ఎంటర్టైన్మెంట్ వినోదం ప్రయోజనం మీరు పైసలు ఇచ్చింది లేకపోతే ఈ పైసలన్నీ తీసుకెళ్ళి పడితే ఉండడం పైగా క్యూలో ఎండాలో క్యూలో నిలబడి పోసేసుకుంటాం వాడికి డబ్బులు ఇచ్చి అంత వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి తీసుకో తీసుకోవాలి వాటికి డబ్బులు ఇచ్చేసేసేసరి వాళ్ళు నేను తీసుకోవాలని తోషిస్తుంటే కూడా కాలపా తీసుకోవాలని ఎన్ని ఇదంతా ఇవ్వటం ఎందుకు అంటే అనే ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది సో సప్రయోజనతో ఉంది సినిమాకి వినోదము అనే ప్రయోజనం సత్యం అయిపోతుందండి మీ ప్రయోజనాన్ని అర్థం ఉందా ఆర్గ్యుమెంట్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ రాసి పుస్తకాలు రాసిస్తూ ఉంటారు ఈ రైతులు ఉన్నప్పుడు సరే ఇలాంటి అర్ధమంటుల్లో శ్లోకాలు ఆశిస్తుంటారు శ్లోకం కాబట్టి సత్యం అని లోకము కాబట్టి అద్యంతవత్వం ఉభయత్ర సమానం ఉభయత్ర అంటే స్వప్నే జాగ్రతి స్వప్నావస్థలను జాగ్రత్త అవస్థలను రెండింటిలో కూడా అద్యంతవత్వం అద్యంతములను కలిగి ఉండ అది సమానంగా ఉన్నది కాబట్టి రెండు మిథ్యనే మనం సెటిల్సి ఉంటుంది ఇది స్మృత కాబట్టి రెండు కూడా మిథ్యే అని మహాత్ముచేత చెప్పబడినది మిథ్య అనే విషయంలో మీకు స్పష్టమైన కల్పన ఉండాలి మిథ్య అంటే అదేదో కర్ర కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఉండకూడదు అలా తెలుగులో శాంతి ఉంటుంది అది మిథ్య అంటే దాన్ని అలాగా ఇటు ఇటు కాకుండా అటు కాకుండా అడ్డు కట్టుకోడు ఇప్పుడు రజ్జు సర్పమే దృష్టాంతం రజ్జువునందు సర్పాన్ని చూశారు ఆ సర్పం మిథ్య రజ్జు సర్పం ఇచ్చినదండి రజ్జు సర్పం మిథ్య ఇప్పుడు ఆ దృష్టాంతాన్ని మోసం పెట్టుకుంటే మీకు మిథ్యంటే స్పష్టంగా తెలుసుకోండి అక్కడ సర్పం ఉందంటారా ఉన్నట్టు కనపడమే కానీ ఇవి అని చెప్పడానికి మీరు కాబట్టి కనపడుతుంది తప్ప ఉండదు దాన్ని నిత్యం ఓకే కాబట్టి నిత్యలో అస్థి అనేది ఉండదు అస్థి అని అనడానికి వీల్లేదు ఇప్పుడు రెండు ఉన్నాయి అస్థి సిద్ధము భాతి సిద్ధము అనుకుంటుంది ఇప్పుడు సినిమా ఉందనుకోండి అది భాతి సిద్ధం భాతి సిద్ధం ప్రకాశిస్తావు ప్రకాశిస్తోంది కాబట్టి అది సిద్ధించింది అని మనం అనుకుంటున్నాం కానీ అస్థిసిద్ధం కాదు చెప్పడం భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధం కాదు అస్థిసిద్ధము భాతి సిద్ధము లేదు అదే ఆత్మ ఆత్మ అస్థి సిద్ధము భాతి సిద్ధము జగత్తు భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధము కాదు కాబట్టి జగత్తు మిథ్య అంటే లేదండే జగత్తు లేదు కానీ ఉన్నట్టుగా నిలబడుతోంది ఎందుకు ఉన్నట్టుగా నిలబడుతోంది విధ పరస్పరం భవతి ఇంద్రియములు మనస్సు యొక్క చలనాన్ని బట్టి ఉన్నట్టుగా నిలబడుతుంది ఇంద్రియాలు మనస్సు లేనప్పుడు అది లేదు ఇంద్రియాలు మనస్సు ఉన్నప్పుడు ఇంద్రియాలు మనస్సు లేకపోతే లేదు సాపేక్షంగా ఇంద్రియ మనస్సు సాపేక్షంగా హసిస్తోంది తప్ప స్వతంత్రంగా అస్థి కాదు అది కాబట్టి స్వప్నావస్థలో మీకు దర్శనమిచ్చినటువంటి జగతేధంగా మధ్యయో జాగస్థలో జట్టు కూడా మే అపూర్వం స్థానిధర్మో స్వర్గనివాసినా ప్రేక్ష గైవే సుశిక్షిత మళ్ళీ కొంచెం డిఫికల్ట్ కలిసే కష్టమైన వలసలో పడ్డా కొంచెం మీరు ఒప్పితే దాన్ని వర్కౌట్ చేసుకోవాలి మీరు మీకు ఒప్పుకున్నారా కానీ నాకు ఉండాలి ఓప్పుడు నాకు ఒప్పుకుంటే మీకు వస్తుంది సో దీన్ని సమగా ఒక పదం ఒకటి తెలుగులో వాడుతూ ఉంటారు మీరు విన్నారో లేదో గడేరా విన్నారా ఎప్పుడైనా గడేరా గడేరా అంటే తెలుగు పదాలను కాకపోవచ్చు ఉర్దూ పదం ఏదో కఠిన అంతా స్మూత్గా వెళుతూ సడన్గా డిఫికల్ట్ తీసుకుంటే దాన్ని ఏమంటారు గడేరా అలా ఉంటారు మనం ఎవరో పెద్దలు వాడుకుంటే సో అన్ని శ్లోకాలు సరళంగా స్మూత్గా వెళుకుతుంటే మధ్యలో ఒక శ్లోకం డిఫికల్ట్ శ్లోకం ఇది గడేరా శ్లోకం సో దీనికి చూద్దాం దీనికి అవతారిక కూడా ఆ శ్లోకం యొక్క స్వరూపం తెలియకుండా అవతారక నుంచి పోయిందా స్వప్నజాగ్రద్భేదో సమత్వా అసత్వమితి తదసత్ అది పూర్వపక్షం ఏమంటే స్వప్నభేదములు ధర్ములు అంటే భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థము భిన్న భిన్న ప్రతీయమానా పదార్థాను స్వభేదములు స్వప్నంలో భేదాలు ఉన్నాయి భిన్న భిన్న పదార్థాలున్నాయి జాగ్రత్తలో భిన్న భిన్న పదార్థాలు ఉన్నాయి రెండో ఒకటేనండి స్వప్న జాగ్రత్త భేదయోహ సమత్వాత రెండో ఒకటే మళ్ళీ దీంట్లో ఒకటి సత్యం అనుకోవడం అసత్యం అలాగేమీ లేదు రెండో ఒకటే కాబట్టి రెండు ఒకటే అని మీరు సెటిల్ చేస్తే దాని నుంచి కంక్లూషన్ ఏమస్తుంది స్వప్న భేదములు స్వప్నంలో ఉండే భిన్న పదార్థములు తీసగలుగా అసత్యములుగా అస అసత్ అంటే లేనిదేనర్థం అసత్ అంటే ఉన్నది అసత్ అంటే లేనిది సో అసత్తులు కనుక అవి అసత్యములు కనుక రెండు సమము అంటే అర్థం ఏమిటండే జాగ్రత్త భేదాలు ఏమిటవుతాయి ఇవి కూడా అసత్తులే అవుతాయి అని మీరు కంక్లూషన్ ఇచ్చారే ఈ కంక్లూషను అయోక్తం ఇది సంఖ్య లేదు ఇది అది అని మీరు ఏదైతే చెప్పారో తదు అసత్ తప్పు సిద్ధ తప్పు అని అర్థం లేదు అని కాదు మీరు చెప్పారు కదా కాబట్టి తప్పు జాగ ఎవే ఎవరు చెప్తున్నారు మీరు జాగ్రత్తను స్వప్నం సమానమా సమానం కాబట్టి స్వప్నం మిక్ష అయ్యే కూడా మిచ్చేనా ఇంకేమీ తేడా ఏం తేడా అంటే ఎటువంటి తేడా జాగ్రత్త సత్యం స్వప్నం మిథ్యా అలాంటి తేడా ఉంది అన్నీ మిథ్యానా అని మీరు అలా చెప్పేటమైనా మీరు చెప్పింది తప్పు పొరపక్షమే తస్మాత్ ఎందువల్ల తప్పు చెప్పండి దృష్టాంత అసిద్ధత్వాత్ మీచ్చిన దృష్టాంతం తప్పు జాగ్రత్త అసత్త చెప్పడానికి మీరు ఏ దృష్టాంతం ఇస్తున్నారు స్వప్నం దృష్టాంతం ఇస్తున్నారు అసలు దృష్టాంతమే కోసం స్వప్నం ఇచ్చే అది ఒప్పుకుంటాం కానీ జాగ్రత్తకి స్వప్నం దృష్టాంతమే కాదు దృష్టాంతం అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ వర్తిస్తుంది దృష్టాంతం అయితే దృష్టాంతమే కాకపోతే అప్పుడు ఇక్కడ మీరు స్వప్నాన్ని నిత్యంగా నిరూపించినా ఉపయోగం అలా ఒక్కేసుకొస్తారు ఇలా కథం ఏమిటండి స్వప్న దృష్టాంతం ఎలా తప్పు జాగ్రత్తకి స్వప్న దృష్టాంతం ఎందుకు కాదు అంటే జాగ్రత్త దృష్ట దృశ్య స్వప్నంలో మీరు అనేక భేదాలు చూస్తూ భేదములు అంటే భిన్నముగా అనుభవానికి వచ్చే పదార్థము అనేక భిన్న పదార్థాలను చూస్తూ ఉంటారు వాటిల్లో చాలా మటుకి మీరు జాగ్రత్తలు చూసినవే చూడొచ్చు కాక చెప్పుకుంటాం కానీ స్వప్నంలో మీరు చూసిన పదార్థాలు అన్నీ మూడుకి ఎనిమిది శాతం జాగ్రత్తలోంచి వచ్చినవే అని చెప్పగలరా చెప్పలేదు కాబట్టి జాగ్రత్తలో మనకి అనుభవానికి వచ్చిన పదార్థాలన్నీ యథాతథంగా మళ్ళీ స్వప్నంలో రావాల్సిన వీళ్ళని లేదు స్వప్నంలో మీరు పది పదార్థాలు చూశారనుకోండి దాంట్లో తొమ్మిది జాగ్రత్తలు చూసిన వ్యూ ఉండొచ్చు రెటిషన్ అవ్వచ్చు కానీ అట్లీస్ట్ వన్ న్యూ థింగ్ ఉంటుంది తప్పనిసరిగా కొత్త తగ్గదు ఓకే ఇందు ముందనుకోండి సపోజ్ అంటే ఏమిటి సో అది జాగ్రత్తృష్ట ఏమో ఏతే భేదా స్వప్మే దృశ్యంటే ఏతే భేదా ఈ భేదములు జాగ్రత్త ఏమన్నా జాగ్రత్తృష్టములు మాత్రమే కాదు జాగ్రత్తములు ఉంటాయి అంతకంటే కూడా అధికంగా కొన్ని ఉంటూ ఉంటాయి ంతలి అంటే జాగ్రత్త దృష్టములు మాత్రమే కాకపోతే ఇంకేమిటంటావు అని అది ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నాడు పూర్వపక్షి వర్కౌట్ చేసుకు వస్తున్నాడు అపూర్వం స్వప్నే పశ్యది ఇంతకుముందు ఎన్నడూ చూడని దానిని దాన్ని అపూర్వం అవుతాడు ఇంతకుముందు ఎప్పుడు అనుభవించనిది దాన్ని వీడు స్వప్నంలో చూస్తారు కాబట్టి మొత్తానికి స్వప్నానికి జాగ్రత్తకి ఎంతో కొంత వైలక్షణ్యం చూపించాలి చూపిస్తే స్వప్నం దృష్టాంతం కాలేదు అని చెప్పాలి చెప్తే అదిగో స్వప్నం ఇచ్చ కాబట్టి జాగ్రత్త మిచ్చా అనే ఆర్గ్యుమెంటు వీగిపోతుంది అది అప్రోచ్ ఓకే ఓకే స్వప్నంలో అపూర్వాన్ని చూస్తాడు ఇంతకుముందు చూడని దానిని చూస్తాడు ఇంతకుముందు అంటే ఇంతకుముందు జాగ్రత్త జాగ్రత్తలో ఎప్పుడు చూడనివి స్వప్నంలో చూస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చతుర్దంతం గజం ఆరూఢం అష్టభుజం ఆత్మానం మన్యతే అది వాడికి అలా వచ్చింది ఏనుగు మీద ఎక్కడు వీటికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఎక్కిన ఆత్మానం మన్యత అష్టభుజం ఎనిమిది చేతులు ఉన్నాయి అంటే మానవులు అస్తిష్టం అలా వర్క్ చేస్తూ ఉంటుంది రెండు చేతులు మనకు ఉన్నాయనుకోండి రెండు చేతులు ఉంటే ఇంకో రెండు చేతులు ఉంటే బాగున్నాను ఏదో మొత్తానికి సమ్ ఐడియా మీరు రెండు కంటే ఎరుకోవాలనే అంటారు నాలుగోత్సవ ఎనిమిది మిగిలింది చేతులు ఉన్నాయి నాకు ఎనిమిది చేతులు ఉన్నాయి నేను స్వప్నాలు ఏనుగెక్కాను నిజారం ఏనుగునెక్కడం ఆ రోజుల్లో బుర్ర ఎక్కడం ఎరుదెక్కడం రథనెక్కడం ఈ రోజుల్లో అయితే కాలెక్కడం తర్వాత విమానం ఎక్కడం అలాంటిది అనమాట నిజారూ ఆ నిజానికి నాలుగు రాలి చతుర్థంతో అమృత అదే స్వప్నం వచ్చింది ఈ స్వప్నంలో ఈ అష్టభుజం అపూర్వం చతుర్థంతం కూడా అపూర్వం అపూర్వ వారిని స్వప్నంలో చూశాడు కదా చూశాడు అయితే ఏమిటంటాము మంచిదే చూశాడు మంచిది అన్యదవి ఏమం ప్రకారం అపూర్వం పశ్యతి ఇంకా మేమందరూ మన దృష్టాంతాన్ని చెప్పాం ఇంకా ఇలాంటివి అనేక రకాలైన అప్పుడు వాళ్ళు స్వప్నంలో మనుషులు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఎరగని కనీ ఎలాగని మంది స్వప్నంలో దర్శిస్తూ ఉంటారు ఓకే తది సమమితి సదేవా తి నాణ్యేన అసతా సమమితి సదైవ అతాంత అసిద్ధ ఇప్పుడు మీరు ఇప్పుడు రజ్జు సర్పం ఉందనుకోండి రజ్జు సర్పా అద్యంతాలు ఉంటాయి కాబట్టి మీద అని అలా చెప్పచ్చు ఇప్పుడు ఈ చతుర్థంత గజం ఉంది చతుర్థంత గజము దీ ఇది అసంతగా ఎలా చెప్పడం ఎందుకంటే అసత్తని చెప్పాలంటే మరొక అసత్తును చూపించి అలాంటి కాబట్టి అసత్ అని చెప్పాలి మరొక అసత్తుని చూపించి మీరు చూపించండి ఏం అసత్తులు చూపిస్తారు ఇప్పుడు చతుర్థంత గజము అదే అసత్తను చెప్పాలంటే మరొక అసత్వం చూపించాలి మరొక అసత్తుని ఏం చూపిస్తారు ప్రజు సర్పాన్ని చూపిస్తారు ప్రజు సర్పము మీకు అనుభవంలో ఉన్న సర్పం మీకు తెలుసున్న సర్పాన్ని అపూర్వమా రద్దు సర్పం రద్దు సర్పం అపూర్వకాల రజుసర్పాన్ని చూశారు కాబట్టి మీరు అసత్ అసత్ అసత్ ఇది మిథ్యా ఇది లేనిది కనపడుతోంది అది చెప్పే దృష్టాంతాలు ఉన్నాయి మీ చేతి ఇంతకు ముందు పూర్వం చూడబడ్డవే మీకు అసత్తుల కింద చేతులు అయితే ఎప్పుడు కని వినియను అనేది మీరు చూచి అది అసత్తైన దృష్టాంతం ఏదైనా ఉండడానికి అసలు లేదు సపడితే నాకు దీంతో అది అన్యన అసతమ వాళ్ళు మీరు అప్పుడప్పుడు ఎడ్యూస్ చేస్తూ ఉంటారు చాలా తత్ కొంచెం పంచనాభించుకోండి తత్ అన్య అసత నమం ఇప్పుడు స్వప్నంలో మీరు కారు చూశారు అది మిథ్య దానికి ఎందువల్ల మిథ్య అద్యంతములు ఉన్నాయి కాబట్టి అద్యంతములు ఉంటే మిథ్యం ఉందా అంటే చూడండి ఈ రద్దు సర్పం వల్ల అయితే అలాగే స్వప్నంలో చూసిన కారు మిథ్య అని చెప్పారు బాగా అంటే ఏమిటి స్వప్నంలో చూసిన కారు అసత్ అని చెప్పాలంటే అసత్తైన మరో దారితో సామ్యము కలదు ఇప్పుడు కూడా సామ్యాన్ని బట్టి అది అసత్తు కనుక ఇది కూడా అసత్వం మీరు నిర్ధారించాలి అలా నిర్ధారించవచ్చు ఏమి సమస్య కాదు మీరు చూసినటువంటి రజ్జుసత్వం అసత్తు ఈ స్వప్నంలో చూసిన కాపు కూడా రజ్జుసత్వం వంటిదే కాబట్టి అసత్వైనటువంటి రజ్జుసత్వంతో ఇది సమానంగా సామ్యాన్ని కలిగి ఉన్నది ఇది కూడా అసత్వం అని చెప్పచ్చు చతుర్థంత గజము అసత్తని చెప్పడానికి మీకు దృష్టాంతమే ఎందుకంటే అపూర్వం కాబట్టి అపూర్వమైన చతుర్థంత గజము అసత్ అని చెప్పడానికి మీకు సామ్యం పోలిక దేనితో పోలిక పెట్టి అపూర్వమైన చతుర్థంత గజం అసత్ అని చెప్తారు మీరు కాబట్టి అది అసంతం చెప్పడానికి వేరే ఓకే అయితే ఏంటంటాం దితి సరేవా అది సత్ అనే అంట చూసిన చతుర్థంత గజం సత్ ఏ ఆర్గ్యుమెంట్ ఏంటిది చాలా ఆర్గ్యు విడ్దూరంగా లేదు ఆర్గ్యుమెంటు విడ్దూరంగానే ఉండాలి పూర్వపక్షాలు ఉన్నాయి గానే ఉంటాయి కొంచెం అవుతుంది దృష్టాంత సాధ్యవేతనత్వే సిద్ధే ప్రాక్త వ్యాప్తిభూ దోషయం వ్యాప్తిభౌం దోషమా దృష్టా ఓకే అంత ఉన్న వెరిఫై చేశా సార్ తథం వ్యవహారభూమో సుశిక్షితం తప్ప జన్మత్ స్వప్తి సమత్వమాత్యంతమంది ఓకే తస్మాది వ్యాప్తిభూమి దోషు వ్యాప్తిభౌం దోషమా పూర్వదర్శనమేమో అన్యంతి కాబట్టి ఇప్పుడు స్వప్న దృశ్యము స్వప్న దృశ్యము మిథ్య అనుమానం చెప్పండి మీరు స్వప్న దృశ్యం మిథ్య ఆద్యంత అని అనుమానం చెప్పాలి కదా ఆ అనుమానాన్ని మీరు చతుర్దంత గిజానికి ఎలా అనుభవిస్తారో అనుభవించాలి ఎందుకంటే చతుర్థంత గజము అపూర్వం ఎప్పుడూ ఇంతకుముందు కని విని ఎరుగలని అది అసత్తని మీరు ఎలా నిర్ధారిస్తారు కాబట్టి అది సత్తే అత దృష్టాంత అసిద్ధ కాబట్టి స్వప్నంలో మీరు చూసినవన్నీ కొంతమంది స్వప్నంలో ఏముని వాడిని చూస్తా అది ఏముండదో చెప్పాడంట స్వప్నంలో దేవుడు చెప్పాడట అలా బాగా చెట్టు కింద ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం పూజలు పురస్కారాలు లేకుండా అలా ఎండకి ఎండుతో పడి ఉంది అలా దేవుడు పాపం చాలా కష్టపడిపోతున్నాడు నువ్వు వెళ్ళి ఆ విగ్రహాన్ని తమ్మి బయటకు తీసి దేవాలయం కట్టి చక్కగా దేవుడికి ఎండ ఆమాలయ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టకపోతే దేవుడి పాపం ఆకలితో బాధపెడుకుంటున్నాడు అని స్వప్నంలో దేవుడు తనపడి చెప్తాడు వీళ్ళకి వీళ్ళు మొన్నాడు తమితే అక్కడ ఆ విగ్రహం ఇది అపూర్వ ఈ అపూర్వం అసత్తావు కాబట్టి చతుర్థంతో అపూర్వం ఆ అపూర్వం ఉంది అపూర్వాన్ని అసత్తనేలాంటాం దృష్టపూర్వం అయితే ఇంతకుముందు దృష్టపూర్వాన్ని మరొక దాన్ని సాఫ్ చేసి అదుగో అది అసత్ ఎందువల్ల ఆద్యంతంలో కానీ వెనక అలాగే ఇది కూడా అస అసత్ ఆద్యంతంలోకా అని నువ్వు చెప్పచ్చు ఈ అద్యంతవంలోనే హేతుకుని దృష్టపూర్వాలకి అపూర్వాన్ని ఎలా అన్యాయం చేస్తావు కాబట్టి అపూర్వము అసత్వని చెప్పే అంశం లేదు సో స్వప్నంలో మినుక అంశాలను ఇచ్చేనా ఈ అపూర్వ అంశాలు నిత్యం అవడానికి నీళ్ళు కాబట్టి స్వప్నంలో కొన్ని అంశాలు అసత్తులు కాకుండా అవి నువ్వు ఆ స్వప్నాన్ని జాగ్రత్తకి నువ్వు దృష్టాంతం ఎలా నీ స్వప్నమే శరీరం ఈ స్వప్నాన్ని దృష్టాంతం చేసి స్వప్నం నిశ్చయంగా జాగ్రత్త విచ్చేయడం నువ్వు ఎలా చెప్పగలవు అని పూడపక్ష అత దృష్టాంత అసిద్ధ మీ స్వప్న దృష్టాంతము సిద్ధించదు ముందు దృష్టాంతంగా సిద్ధించకపోతే ఇప్పుడు ఉదాహరణకి దృష్టాంతం సిద్ధించని దానికి దృష్టాంతం చెప్తున్నా దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ధూమాత్ యథా జలాశయ అన్న పర్వతము వన్ను నిప్పుగలదు అందువల్ల ధూమో స్లోకి కాబట్టి ఓకే దృష్టాంతం చెప్పంటే జలాశయం చెరువు చెరువు చెరువులో సమ ధూమం లేదా లేదు చెరువులో ధోమం లేకపోతే చెరువు ధూమము కలిగిన దృష్టాంతము కానీ కాదు అది దృష్టాంతమే ఎగిన సక్కకపోతే మీ కంక్లూషన్స్ అన్నీ ఏమవుతాయి పోతాయి కాబట్టి ఇక్కడ దృష్టాంతం సర్వము మిత్య అది జాగ్రత్తకి మిత్యాత్వానికి దృష్టాంతంగా మీరు చెప్పచ్చు స్వప్నంలో సర్వం కాదు అపూర్వాలు ఉన్నాయి అవి మిత్య కాకపోవచ్చు అది నిత్యం చెప్పే హేతు లేదు కాబట్టి విషయం నిరూపించడం కోరు కాబట్టి స్వప్నము సర్వాత్మ నిత్యా అటువంటి సందర్భంలో ఆ స్వప్నము దృష్టాంతం ఎలా ఉంటుంది నిత్యాత్మానికి దృష్టాంతం తస్మాత్ స్వప్నవత్ జాగరితం నిత్యయుక్తం కాబట్టి స్వప్నం ఇత్య జాగ్రత్తతో స్వప్నం స్వప్న సమము కాబట్టి జాగ్రత్త కూడా విక్ష అని నేను సంతోషం చేయడానికి వీలు లేదు స్వప్నము పోర్టల్గా మిక్ష్యని మేము ఒప్పుకో స్వప్నంలో అపూర్వాలు ఉన్నాయి కనుక అది విక్ష అవ్వటానికి అపూర్వాలు అపూర్వంలో నిత్యను నిరూపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్తాను టెక్నికల్గా ఈ టెక్నికాలిటీ కరెస్పాండింగ్ లౌకి ఉంటాయి నేను చెప్పాను ఆల్రెడీ దేవుడు తనకు దేవాలయం కట్ట ఉన్నా కానీ గురువు గారు తనకు మంత్రోపదేశం చేశారు అందుకని వీడి మనస్సేమి గురువు అవి అలాగా ఏదో చెప్తాడు గురువు గారు కొంతమంది గురువు గారు స్వప్నంగా నడవడం కోసం వేచి ఉంటారు గురువు గారు దేహత్యాగం చేశారు దేహత్యాగం చేసుకునే కానీ వారు ఎక్కడో ఉన్నారు గాలిలో గాల్లో ఉన్నారంటే అది గురువు గారి మహిమలు ఒప్పుకుంటారు గురువు అవుతుంది ప్రేత శరీరంతో ఉండటము అది గురువు బంధం అవుతుందా మహిమ అవుతుందా కాదు ఆయన గాల్లో ఉన్నారు ఎక్కడో ఉన్నారు ఎప్పుడో వచ్చి నాకు స్వప్నంలో కనపడి చెప్తారు అంటే స్వప్నంలో కనపడి చెప్పారంటే అది స్వప్నం సత్యమే కానీ అసత్యం లేదు స్వప్నంలో ఏదో మామూలుగా రెండు మీద అది స్వప్నంలో వస్తే కూడా ఆ పాటుకి అసత్యంలో ఒప్పుకుంటాను కానీ ఇలాంటి అపూర్వం కాదు సత్యమే అని అసలు దృష్టాంతాన్ని వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా మీకు జాగ్రత్త వస్తుకి దృష్టాంతమే లేకుండా పోతుంది అప్పుడు జాగ్రత్త వ్యవస్థ సత్యమంతే అనుకుంటుంది చూడండి ఎలాగో ఉన్నారు జాగ్రత్త వస్తువు సత్యం నిలబెట్టుకోవాలి అని అది ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థ సత్యం కాదట్టుకోండి ఎవరి కష్టాలు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త వస్తువు ఇచ్చేలా అనుకోండి వాడు బిజినెస్ వాడు ప్రోక్ష వాళ్ళనిచ్చే వాడికి ప్రభుత్వం అలాగే ప్రియుడు ప్రియురాళని ప్రేమించుకున్న ప్రియుడు వాడు ఎప్పుడేదో లవ్ అని ఇదని ఏదనేది ఆ లవ్ని ఏదో దాని చుట్టూ కథలు అనుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాడు ఉంటే వాడు వెళ్ళి ఇదంతా మిత్య అన్నట్లయితే వాడి వాడికి సంబంధం లేని మిక్ష్యంటే కాకూసండి తలకేమైన అభ్యంతరం లేని కానీ వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే సందర్భంలో అది విత్యంటే అది కూడా అలాగే నేను కనబడ్డాడు నాకేమో దేవాలయం కట్టుకున్నాడు నేను కొడుతున్నాను అని ఆయన చాలా వస్తున్న దేవాలయం కట్టేస్తున్నా ఉంటాను వాటి దగ్గరికి వెళ్ళి స్వప్నం మిథ్య అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఒళ్ళు మండిపోతుంది సో ఈ ద్వైత వాళ్ళను కూడా స్వప్నం ఈ జగత్తు మిత్య ద్వైత వాళ్ళు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఒంటికి కాలం రాసినట్టుగా పైన ఉంటాం లేదు దేవుడు బయట జగత్తు సత్యం దేవుడు పైన ఉన్నాడు మనం మనం ఆ దేవుడికి మనం పూజ చేస్తూ ఉంటాం పోనీ పూజ చేసుకోవచ్చు కదంటే మళ్ళీ ఇంటర్మీడియట్గా పూజ చేయాలి ఆయన గురువు గారిని ఇంటర్మీడియట్గా పెట్టుకుని ఆయన ఆయన ద్వారానే చేయాలి దీని ముందు తెలుస్తున్నా గురువు ఓన్లీ ఆయన రికమెండ్ చేయాలి ఆయన రికమెండ్ చేయకపోతే దేవుడు కూడా మోక్షం రాష్ట్రపతి అవార్డు కావాలనుకోండి స్టేట్ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయాలి నేను పెద్ద జగత్ అంత పండితున్నేను నాకు రాష్ట్రపతి ఎందుకు అవార్డు ఇవ్వడం అంటే రాష్ట్రపతి ఇవ్వడం రాష్ట్రపతి మీ దగ్గర పాఠం జరిగిన సందర్భం ఉన్నా కూడా ఇవ్వలేడు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి నిజంగా ఆ రికమెండేషన్ వెళ్ళాలి అంటే వీళ్ళు ఎవరో పడుతుంది సిద్ధంగా ఉన్నారంటే వీళ్ళు చేస్తే అయ్యేలే అలాగే గాడ్ మనం కూడా అలాగే ఉంటాయి తమ్మ యాత్ర కూడా తప్పు ఇది అంగీకారం కాదు ఇప్పుడు శ్లోకం చూడండి అపూర్వం స్థాని ధర్మ కానీ ఇప్పుడు అపూర్వం నిర్దృష్యం చతుర్థంత గజము అది ఉద్దుష అది అది అపూర్వం అపూర్వం వరకు కరెక్టే అపూర్వము అపూర్వం కనుక సత్యము నువ్వు నిర్ధారణ చేయడానికి అది అపూర్వము అది స్థాని ధర్మము స్థాని అంటే మీకు తెలియాలి చూడండి మీరు అజ్ఞానం చేత ఏదైనా మీరు ఆరోపిస్తారో ఆరోపించేప్పుడు దేని ఎంత ఆరోపిస్తారో దానికి స్థాని అని ఓకే మీరు రజ్జువునందు సర్పాన్ని ఆరోపించినప్పుడు అజ్ఞానం చేత స్థాని ఏమిటవుతుంది రజ్జువు అవుతుంది రజ్జువు స్థాని స్థాని అంటే అక్కడ ఉన్నది ఇప్పుడు రజ్జువునందు సర్పమే ఎందుకు ఆరోపించబడుతుంది సర్పము కానీ మాల కానీ అది మాత్రమే ఎందుకు ఆరోపించబడుతుంది ఓ ఏనుగునో ఓ ఓ పర్వతాన్నో ఎందుకు ఆరోపించరు అంటే చూడు ఆరోపించే సందర్భంలో అజ్ఞానం చేత ఆలోచించేప్పుడు కూడా దానికొకసారి లాజిక్ ఉంటుంది అజ్ఞానంతో చేసే ఆరోపణ కూడా లాజిక్ ఉంటుంది దాన్ని స్థాని ధర్మము కాబట్టి ఇప్పుడు రజ్జు ఉందనుకోండి మీరు ఇలా అర్థం చూడండి రజ్జువు నన్ను ఎవళ్ళు కూడా ఏనుగునో లేకపోతే భజనో ఎవళ్ళో ఆరోపించటం లేదు రజ్జువునందు సర్పాన్ని మాత్రమే ఆరోపిస్తున్నారు కాబట్టి రజ్జువునందు చూడబడే సర్పము సత్యము అని అలా చెప్తారండి అలా ట్రూ నువ్వు చెప్పింది సత్యం రజ్జువునందు ఏనుగునో కుక్క పిల్లనో ఎవడో ఆరోపించడం సర్పాల్నే ఆరోపిస్తాడు ఆ రజ్జువుకి ఉండే ధర్మము ఇలా ఉండడం అది ఇలా బుద్ధిగా ముక్కరగా గృహించడం ఇవన్నీ ఆ రజ్జువు యొక్క ధర్మాలు ఆ రజ్ఞువు యొక్క ధర్మాలు ఏం చేస్తాయంటే ఆరోపించబడే దానిని ప్రభావితం చేస్తాయి ఆ రజ్ఞు యొక్క ధర్మాలను ఒక రోల్ ప్లే చేస్తాయి ఆ రోల్ కారణంగా వీడు ఏదూని ఆరోపించడం పావును ఆరోపిస్తాడు అంతేగాని ఆ సందర్భంలో ఏం దాన్ని ఆరోపించడం ఆ విధంగా స్థానికుండే ధర్మము అది కొంత ఆరోపాన్ని ప్రభావితం చేస్తున్నమాట వాస్తవం అంత మాత్రం చేత ఈ ఆరోపం వెనక కొంత లాజిక్ ఉంది కాబట్టి ఏను ఆరోపించకుండా సతాన్ని ఆరోపించాడు లేకపోతే ఒక మామని ఆరోపించాడు వద్యూ మీద కాబట్టి చాలా లాజికల్గా వీడు ఆరోపించాడు కాబట్టి అది సత్యము అవ్వాలి అని అలాగేమన్నా ఉంటుందా లాజిక్ అలా అడుగు ఉంటుందనే ఉండదు నువ్వు చాలా ఆరోపించిన మాట వాస్తవం అయినా కూడా అది మిక్స్ అదే ఎందుకు ఆరోపించాడు అంటే అది స్థాని ధర్మం అలాగేంది కాబట్టి అలాగే చతుర్థంత గిజాన్ని మీరు చూసేటంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండే స్థాని ఎవరు విశ్వండి స్వప్నావస్థలో ఉండే స్థాని ఎవరు తైజస ఆ తైజస్సుని యొక్క ధర్మం ఆ తైజస్సుడు కేవల మనఃప్రధానులే ఉంటాడు కేవల మనఃప్రధానుల ఇంద్రియముల యొక్క సపోర్టు సహకారం ఏమి కేవలం మన ప్రధానుమై ఉందా అనేటువంటి ఒక విలక్షణమైన పరిస్థితి ఆ స్థానికి ఆ తైజస స్థానికి ఉండదు ఆ కారణంగా ఇంద్రియ సహకారంలో ఇంద్రియాలతో చోట ప్రారంభిస్తే చతుర్దంత గిజం మీకు ఎక్కడా కనబడదు ద్విదంత గిజమే కనపడదు అలాగే అష్టభుజం ఉండదు అక్కడ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆ మనస్సు యొక్క కల్పనకి కూడా ఒక స్ట్రక్చర్ని ఇస్తాయి ఇంద్రియంలో యొక్క సహకారం లేకుండా బహిష్పృత్యం తీసిపాలేసి కేవలం కేవలమైన మనస్సు యొక్క చలనం వల్ల కనపడే దాంట్లో ఫికిల్నెస్ ఎక్కువ ఉంది చాంచల్యం ఎక్కువ ఉంది స్థిరత్వం సో దాని చేత ఇది ఎలా ఉంటుందంటే మీకు తాడు చూసి చూపించి దాని మీద మిస్టేక్ చేస్తే పామనో మాలనో మిస్టేక్ చేస్తారు అలా కాకుండా కేవలం సినిమా చేయడానికి దాన్ని ఒక దాన్ని చూపించి ఇప్పుడు మిస్టేక్ చేయడం కానీ ఏ మిస్టేక్ అయినా చేయించు ఎందుకంటే అక్కడ స్థాని యొక్క క్యారెక్టర్ అలా అయిపోతుంది కాబట్టి కేవలము మనస్సు యొక్క చలకం చేత మాత్రమే నిర్ధారింపబడే స్వప్నావస్థలో పూర్వదృష్టంలో వచ్చేస్తాయి అపూర్వంలో వచ్చేస్తాయి నిజాతను అది స్థాని యొక్క ధర్మం చేత మీరు అపూర్వం చూడడం తటస్థపడుతోంది తప్ప అంతేగాని అపూర్వం అనేది ఒక యథార్థమైన భేదం కింద మీరు స్వీకరించడానికి మీరు లేదు అపూర్వం స్థాని ధర్మ అని ఆడుకుంటుంది ఈ శ్లోకం గురించి జాగ్రత్తగానే గమనించాల్సి ఉంటుంది చూద్దాం అప్పుడే అడగదు ఇప్పుడే మనం దాంట్లో ప్రవేశిస్తున్నాము చూడండి ఈ ఇంద్రియాలన్నీ కూడా నిద్రపోతూ ఉంటాయి దేహము కూడా నిద్రపోతూ ఉంటుంది విశ్రాంతిలో పడుతుంటుంది అప్పుడు మనస్సు అది చలనాన్ని ప్రారంభిస్తుంది అది తిరగడం ప్రారంభిస్తుంది చెంచడం అప్పుడు అదేం చేస్తుందంటే మనకి ఏదో ప్రపంచాన్ని అది నిర్మాణం చేసుకుంటుంది సో మామూలుగా వ్యాగ్ర వ్యవస్థలో ఇంద్రియములు దేహము ఇంద్రియముల యొక్క సహకారంతో బహిష్పజ్ఞతో మనస్సు ఏ ఏ కల్పనలను సుతరాలు చేయజాలలో అటువంటి కల్పనలను కూడా హ్యాపీగా చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఇంద్రియాల అడ్డు రావు రెండు దంతాలను చూడాలంటే ఇంద్రియాల సహకారంతో రెండు దంతాలను చూస్తుంది మనస్సు ఇప్పుడు మీకు నేను ఎలా చెప్తున్నాను మీరు మీరు ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవడం దేవుడు వచ్చి నాకు గుడి కట్టమని జాగ్రత్త అవస్థలో చెప్పడం ఈ యజ్ఞాలను ఏముడు వీటి ఎప్పుడూ చెప్పడానికి ఎందుకంటే జాగ్రత్త అంటే ఇక్కడ దేహం ఉంది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి అందరూ ఉన్నారు కృష్ణున్నారు ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పాలంటే ఎలా చెప్తాడు చెప్పండి ఏమండి చక్కగా నిద్రలో వెళ్ళిపోతే ఈ దేహం అడ్డు రాదు చుట్టుముట్టు వాళ్ళు ఈ ఎమ్మెల్యే ఆలోచనతో మీరు మాకు ఎవరి దగ్గర పట్టలేదు అని అడ్డు ఎవడు రాదు తర్వాత మనస్సు కల్పన చేద్దామంటే నేత్రాలు అవే అలాగే కనపట్లేదే అనే నేత్రాలు అడ్డు వస్తాయి మన దాంట్లోనే దాంట్లో పూర్వపక్షం ఉంటాయంటున్నాడు అపోజిషన్ పార్టీ ఉంటున్నాడు దేవుడు జాగ్రత్త అవస్థలో చెప్పాడు అనుకోండి వినపడాలి ఈ చెవుడికి వినపడాలి కదా ఎక్కడ వినబడుతున్నాడు ఇదికే బస్సు రెండు ఆ కూతులు వినపడుతున్నాయని చెప్పి దేవుడు చెప్పి ఎక్కడ వినపడుకోండి ఏం వినపడటం కాబట్టి జాగ్రత్త చెప్పడు దేవుడు ఎప్పుడు ఆ దేవుడు కూడా వీళ్ళు నిద్రపోతుంటే స్వప్నాల చెప్తాడు మీకు స్పిరిట్ ఆఫ్ ది ఆత్మ వచ్చేసిందా అది సంగతి దాని రహస్యం అది కాబట్టి అది మనస్సు ఒక కథని చెప్తుంటే మనస్సుకి ఇంద్రియ మీరు అక్కడ ఎందుకు ఎడ్జెస్ట్ చేసుకో మనస్సుకి దానికి పక్క పగ్గాలు ఉండవు ఎలాంటి కల్పన కావాలంటే అలాంటి కల్పన చేసుకోవచ్చు దాని ఇష్టమే మనసు భద్రాచలం అంటారు చూడండి అలా ఇష్టం వచ్చినా కల్పన చేసుకోవచ్చు అలా అంటారు ఎక్స్ప్రెష్నో అదేమిటో గంగారు ఉండే అది అపూర్వం స్థాయిధర్మ కాబట్టి జాగ్రత్త అవస్థలో మనస్సు కల్పిస్తుంది కల్పించేప్పుడు ద్విధంత గిజాన్ని మాత్రమే కల్పిస్తుంది దానికి మనస్సులో ఆ సంస్కారం ఉంటుంది ఎంతసేపు నూతన కొత్త కొత్త విడ్డూరమైన సంగతులను కల్పించాలి అనే ఒక సంస్కారం ఉంటుంది మనస్సులో ఆ ఉన్నవాడికి ఇలాంటివి కనపడతాయి ప్రతి వాడికి కనపడవు కాబట్టి నీకు అపూర్వ కనపడది కాబట్టి అదే సత్యవంతుడే ఉద్యవతివే అది అది మిచ్చయే ఆద్యంత కాబట్టి అది మిచ్చయే మరి అపూర్వత్వాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ధర్మం అయ్యాలి అది ఆ స్థాని అంటే తైజస్సుడు అనే ఒక విశిష్టమైన స్థానంతో కండిషన్ అయి ఉన్న చైతన్యం అది స్థానం ఆ కండిషనింగ్ యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది స్వప్నే దృష్టం అపూర్వం ఇప్పుడు చూడండి స్వప్నంలో నువ్వు చూశావు ఇది అపూర్వము కాబట్టి సత్యము సత్యము అంటే స్వతసిద్ధము అన ఇప్పుడు ఘటాన్ని జాగ్రత్త వ్యవస్థలో చూశారు అదే స్వప్నంలో చూశారనుకోండి ఈ స్వప్నంలో చూసిన ఘటం స్వత సిద్ధం కాదు జాగ్రత్త వ్యవస్థలో ఘటాన్ని చూశారు ఆ సంస్కారం మనస్సులో ఉండే ఆ సంస్కారమే ఉద్బుద్ధమైంది కాబట్టి మనస్సులో అంతర్గతమై ఉన్న సంస్కారం అపేక్ష అపేక్షితమై ఆ సంస్కారాన్ని అపేక్షిస్తూ కనపడింది తప్ప స్వత కానీ ఆ చతుర్థంత గిజం ఉన్నదే అది అది అది స్వతసిద్ధం అది అపూర్వం స్వతసిద్ధం అని వాడు ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తప్పు అపూర్వమైన మాట వాస్తవమే కానీ స్వత సిద్ధం కానక్కర్లేదు అపూర్వం కూడా మనస్సు యొక్క చలనము మాత్రమే అపూర్వంగం మన్యసే నత్ స్వత అదేదో స్వతసిద్ధమని నేను అనుకోవడానికి వీలు అదే అయితే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆత్మగలము సో ఆత్మ ఆ అద్వయ పరబ్రహ్మయే ఆ అద్వయ పరబ్రహ్మయైన ఆత్మ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి కూడా అదే అధిష్టానం కాబట్టి అధిష్టానమైన అద్వయ పరబ్రహ్మ రిఫరెన్స్తో మీరు చూసుకుంటే స్వప్న స్వప్న దృశ్యాలకి జాగ్రత్త దృశ్యాలకి భేదము లేదు అలాగే కాబట్టి డ్రీమ్ అండ్ వేకింగ్ దానికి ఉండే భేదాన్ని చూసేప్పుడు మనం ఎలా చూడాలి భేదాన్ని ఎలా ఇక్కడ చూస్తున్నది ఎలాగంటే వాటిలో మనకు అనుభవానికి వచ్చేటువంటి భేదములు భిన్న భిన్న పదార్థములు వాటి యొక్క సత్యత్వము ఎట్టిది అనేది మేమాంశ చేస్తున్నాం ఆ సత్యత్వాంశంలో భేదముందా అది పట్టుకోవాలి కానీ జాగ్రత్తలో కానపాడాలి వెవ్వో స్వప్నంలో కనపడుతున్నాయి కాబట్టి అదేదో పెద్ద తేడా నువ్వు అనుకోదు చూడండి అధిష్టానము చూసుకుంటే జాగ్రత్త వ్యవస్థ యొక్క అధిష్టానము ఏ అద్వయ పరబ్రహ్మయో ఏ ఆత్మయో అదే స్వప్న యొక్క స్థల యొక్క అధిష్టానం కూడా కాబట్టి అధిష్టాన దృష్ట్యా జాగ్రత్త వ్యవస్థ స్వప్నావస్థ రెండు ఒకటే అది కానీ పాయింట్ ఆ తర్వాత జాగ్రత్త వ్యవస్థలో చూడనివేమో కొన్ని స్వప్నావస్థలో చూడడం కూడా సంభవమే అంటే పాయింట్ ఈజ్ ఆద్యంతమము అనే ధర్మము జాద్ర దృశ్యములకు స్వప్న దృశ్యములకు సమానంగా వర్తిస్తుంది అపూర్వాలకు కూడా అదే వర్తిస్తుంది కాబట్టి అపూర్వములు కూడా మిత్యవే అపూర్వాలు కాకుండా దృష్టపూర్వాలు ఎలాగో మిత్యవే కాబట్టి ఆ మనస్సు యొక్క ఒక నిరంకుశమైన ప్రవృత్తి స్వప్నం మనస్సు మీద మనస్సు యొక్క చలనం మీద కొంత అంకుశం పడి వచ్చిన ప్రవృత్తి జాగ్రత్త కాబట్టి జాగ్రత్తలో కనబడే దృశ్యాల మీద ఒక కొంత లాజిక్ అండ్ స్ట్రక్చర్ ఉన్నట్టు స్వప్న దృశ్యాల్లో ఆ లాజిక్ అండ్ స్ట్రక్చర్ కొంత ఉంటుంది కొంత ఉండదన్నట్టుగాను అలాంటి భేదం ఉన్నది అది స్థాని భే ధర్మంలో వచ్చిన భేదం తప్ప స్థాని అంటే ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం కండిషన్డ్ బై జాగ్రత్ ఆత్మచైతన్యం కండిషన్డ్ బై స్వప్న అటువంటి స్థాని భేదంలో స్థాని ధర్మాల్లో వచ్చిన భేదం దట్ అకౌంట్స్ ఫర్ ది అపూర్వత్వం అంతేగాని అపూర్వత్వం ఉంది కాబట్టి అది సత్యము కాబట్టి స్వప్నం నిత్యక దృష్టాంతమే కాదు అనే ఆర్థుంటూ నిలబడదు అవలేదప్పుడు ఇంకా దీని మీద ఆయన ఇంకా అలాగే చేస్తారు భాషక అపూర్వ స్థాని ధర్మో స్థానినో ద్రష్ురే స్వప్నస్థానవతో ధర్మ